ఇప్పుడు రెండు వందల రూపాయలు షర్ట్ కొనుక్కుని బదులు యాభై రూపాయల షర్టు కొనుక్కుని ఈ నూట యాభై రూపాయలు గీతా క్లాసుకి వచ్చి ఉన్ బి డన్ అన్నదానికి నేను దృష్టాంతంగా చెప్తున్నాను లేకపోతే షర్టు కొనుక్కోవడం మానేవచ్చు పాత షర్టు తొనుక్కోవచ్చు ఏముంది షర్ట్ కొనుక్కుని ఉన్న షర్టు చాలు ఏదో సంథింగ్ లైక్ దాట్ ఏదో ఒకటి చేయాలి చేసి ఆటో ఘర్లు పెరిగిపోయి లేకపోతే ఏదో లేకపోతే గ్రూప్ కింద ఫార్మ్ కావాలి సమ్ ప్రోయాక్టివ్ ఎఫర్ట్ చేసి క్లాస్కి అటెండ్ అవ్వాలి అలాగంటే ఆ షర్నెస్నెస్ అంటూర్ణమైన శ్రద్ధ అది సాధపడి ఉండాలి తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ ఫిఫ్త్ ఫోర్త్ వాట్ ఎవర్ సో జీవితము నార్మల్గా సాఫీగా జీవించాలి సింపుల్గా సరళంగా సాఫీగా జీవించాలి హడావిడి చేయకూడదు మేము జీతం చదివిస్తున్నాం చేసేస్తున్నాం అలాగే హడావిడేమో కర్లా సాఫీగా సరళంగా జీవించాలి తర్వాత జీవితంలో ఎవో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి మనం గీత చదువుతున్నాం కాబట్టి ఇప్పుడు మామూలుగా లౌకికులు ఎలా ఉంటారంటే లోకంలో జనులు ఎలా ఉంటారంటే ఏదైనా కష్టం వచ్చిందనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు మేమిన్ని పూజలు చేసాము మాకే కష్టం వచ్చిందనుకుంటారు ఉండేవాళ్ళు కూడా అలాగే అనుకుంటారు ఏమిటంటే ఇన్ని పూజలు చేశారు వాళ్ళకే కష్టాలు నిజంగా ఒకప్పుడు అరవిస్తుంది ఈ పూజలు మీ పూజ చేసి కష్టాలు కూడా ఎక్కువ వస్తాయనిపిస్తుంది చెప్పలేము అందరికీ వస్తాయి కష్టాలు ఇయీ వాళ్ళకే వస్తాయని అనుకోరాదు దట్ ఈజ్ నాట్ ట్రూ అలా అనిపిస్తుంది దట్ ఈజ్ రాంగ్ అందరికీ వస్తాయి కష్టాలు కష్టాలు ఆస్తికులకే వస్తాయి నాస్తికులకే వస్తాయి డబ్బున్న వాళ్ళకే వస్తే డబ్బు లేని వాళ్ళకే వస్తాయి అధికారం ఉన్న వాళ్ళకే వస్తే అధికారం లేని వాళ్ళకే వస్తాయి ఎండలో రోడ్ల మొన్న నడిచిపోయేవాడికి వస్తే ఏసీ కార్లో వెళ్ళేవాడికి వస్తాయి అందరికీ వస్తే కష్టాలు ఎందుకంటే లైఫ్ ఈజ్ లైక్ దాట్ జస్ట్ బికాస్ మీరేవో పూజలు చేసేస్తారు బాగా డబ్బు సంపాదించేస్తారు ఇల్లు వాకిళ్ళు ఏర్పాటు చేసేస్తారు అన్నింటికే అన్ని సొల్యూషన్స్ కనిపెట్టేసారి ఫిక్స్ చేసేస్తారు ఇంకా కష్టాలు రావని మీరు అనుకోడు పీత కష్టాలు పేదవేనా ఏదో సాగుతం అవుతుంది ప్రతి సందర్భంలోనూ కష్ట సుఖాలు లైఫ్ ఈజ్ లైక్ దాట్ పొగలు రాత్రి ఉంటాయో ఉండవా పొగలు రాత్రి ఎంత ప్రకృతి మనకు నేర్పేటువంటి ధర్మ పాఠం చూడండి పొగలు ఉంటుంది రాత్రి మీరు మంచి పని చేసినప్పుడు పొగలు ఉంటుంది రాత్రి ఉంటుంది చెడ్డ పని చేసినప్పుడు పొగలు ఉంటుంది రాత్రి ఉంటుంది పొగలు రాత్రి అలా వస్తాం వెలుగు నీడలనో ఏదో అంటారు కదా అలా వస్తుంది ఎల్దీ కమింగ్ కంటిన్యూ వస్తాం కాబట్టి జీవితంలో సుఖ దుఃఖాలు వస్తున్నాయి మేము గీతన అభ్యాసం చేస్తున్నాం ఇంత వైరాగ్యంగా ఉన్నాం మాకే కష్టం రావాల్సింది కాదు అనుకోనే రాదు తేడా వచ్చిందా ఓ సుఖదుఖాలను ఒక మనో నిగ్రహంతో అంటే నిబ్బరంగా వాటిని యాక్సెప్ట్ చేయటం వస్తూ ఉంటాయి కష్టాలు ఏమో వస్తూ ఉంటాయి ఒక సాదు ఉన్నాడు సన్యాసం హృషికలో కూర్చున్నాడు కూర్చుంటే ఎవరో ఫోన్ చేసో వార్త చెప్పారు అన్నీ వదిలిపెట్టి పంపీ గేసులో కూర్చున్నా కూడా మరి టెలిఫోన్ ఒకటి వార్త చెప్పారు ఆ వార్త ఏమిటంటే ఏదో దుఃఖానికి సంబంధించిన వార్త సో నో వాష్ హీ షుడ్ he has to accept it okay grohasthunadu vaadiki kashtam vacchindi what he has to do, he has to accept deeniki exceptiona sanyasaaina grohasthena avtaye emi thedaledu vaalla kashtalu vaalla emo kashtam vasto untundi battne oka cheerfulness tho ante ullasanga utsahanga ishwaru krupa ga sweekarinchu kashtanni kuda accept chesi manam munduku velipothu undali idi 5th point 6th point అంటే ప్రయత్నాజత మానస్తు అనేదాన్ని ఆ సాధనని నేను ఒక ఆర్గనైజ్డ్ వేలో మీకు అందజేస్తున్నా ఉపయోగపడుతుందనే అభిప్రాయంతో సో ఆరో పాయింట్ ఏంటంటే సో బీ అలర్ట్ ఎప్పుడు కూడా చాలా చాలా సావధానంగా ఉండాలి ప్రతి దాన్ని కూడా ప్రశ్నించి పరిశీలించడం అభ్యాసం చేయాలి దూడు బసవన్నా అని ఎప్పుడైనా ఉన్నారు ఇప్పుడు బసవన్న అంటారు అంటే వాడు అతను ఆ ఎద్దును తీసుకొస్తాడు ఎద్దుకి నటి మీద దుప్పటి ఏది వేసి ఓ బొంత ఏదో వేస్తాడు ఈ పిపి పి పిపి అంటూ ఓ పాతది ఒక సన్నాయి లాంటిది ఒకటి పట్టుకొస్తాడు ఓ తలపా ఒకటి తుడతాడు వీధిలోకి బెగ్గింగ్ కోసం వస్తాడు వచ్చి పీపీపి అని ఉంటాడు ఉత్తే మనం మన అటెన్షన్ వాడివైపు వెళుతుంది అలాగనే అడుగుతాడు బసవా ఈ సాబ్ గొప్ప దాత అంటావా కాదంటావా అంటే తలకే పోతుంది అండి గొప్ప దాతాయని తలకాయ అది చూడండి బసవా మీరు దాత అంటుండే దయచేసి మీరు ఏదైనా షాలు కానీ ఒక షర్ట్ కానీ లేకపోతే ఏదైనా భోజనం కానీ ఇవన్నీ అని అడుగుతాడు మీరు ఇవ్వలేదు ఏ బసవా ఈయన చాలా లోభిలాగా ఉన్నాడు అంటే తలకాయ అలా ఉండకూడదు ఆ బసవానే ఆ ఎద్దు దానికి ఏముంది వాడు ఓ రకంగా తుత్ అని కూసారి రకంగా తన ఇంకో రకంగా ఊదినప్పుడు మరో రకంగా అలా ట్రైన్ చేసి తీసుకొస్తాడు దాన్ని సో మనం అలాగా ప్రతిదానికి అన్నిటికీ తలుపుసేయటమే అలా ఉండకూడదు స్వామీజీ మరి మీరు ఇలా చెప్పారు మరి వారు అలా చెప్పారు మరి మేమేం చేయాలి ఏమో మీరు ఏం చేయాలో నాకేం తెలుస్తుందండి హౌ డూ ఐ నో యూ డిసైడ్ మరి లక్స్ సబ్బు ఉంది హమాం సబ్బు ఉంది ఏ సబ్బు వాడుకోమంటారు స్వామిజీ అని అడుగుతారా మరి మీరు అడగరు కదా అక్కడ మీ చక్కని తెలుగుతేటలన్నీ ఉపయోగించి లక్స్ సబ్బే మంచిదేనో హమాం సబ్బే మంచిదేనో మీరు చాలా జాగ్రత్తగా తెలుగుతేటలుగా సెలెక్ట్ చేస్తుంటారు కదా మరి దేవుడి దగ్గరకు వచ్చేటికి దూడూ బసం ఎందుకు వచ్చింది బికాస్ యూ డోంట్ వాంట్టు కమిట్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఇట్ ప్రాపర్లీ ఈ బాధ్యతని ఈ మోక్షము ధర్మము దేవుడు పుణ్యము ఇది ఇంకోహి కప్పు చెప్పాడు ట్యాక్స్ కన్సల్టెన్సీ లాగా వీటికి స్పిరిచువల్ కన్సల్టెన్సీ ట్యాక్స్ సందేహాలు వస్తే కన్సల్టెంట్ని అడిగితే వాడు చెప్తాడు వాడికి ఫీజు ఇచ్చేస్తాడు అలాగే గురువు అని ఫిక్స్ చేసేయటం మన మోక్షం పూచి ఆయనది ఆయన మోక్షానికే ఆయన గెలగలడుతున్నాడు మీ మోక్షం ఆయన ఎక్కడ అలా వర్కౌట్ కాదు ఎవరి మోక్షం వాళ్ళది ఆత్మ ఆత్మానము ధర అయితే శ్రీకృష్ణుడు ఏమని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవని చెప్పాడు ఎవరికి అర్జునుడికి చెప్పాడు అర్జునుడి అలా చెప్పడమేమి నేను నిన్ను ఉద్ధరించేస్తాను లేకపోతే మిగతా వాళ్ళు వాళ్ళని ఉద్ధరించుకుంటారు నువ్వు నాకు బావ విగనుక నేను బావ విగనుక బావా నిన్ను నేను ఉద్దరించేస్తున్నాను రా అని కదా అలా అన్నాడు ఏమన్నాడు నిన్ను నువ్వే ఉద్ధరించుకోవని చెప్పాడు అది అయితే మా కాబట్టి ఇంకో నెత్తి మీద పూచి పెట్టేయటం చేయకూడదు దాన్ని ఏమంటారంటే సైకలాజికల్ డిపెండెన్స్ అంటారు స్పిరిచువల్ డిపెండెన్స్ అలా ఉండకూడదు యూ షుడ్ బి ఇండిపెండెంట్ డేట్ ది మెసేజ్ ఫ్రమ్ ది ప్రిసెప్టర్ గురువు దగ్గర నుంచి మెసేజ్ తీసుకోవాలి తర్వాత ప్రతిదానికి తలకాయ ఒప్పుకూడదు క్వశ్చన్ చేయాలి అబ్జర్వ్ చేయాలి ఇన్వెస్టిగేట్ చేయాలి ప్రతిదానికి తలకాయ ఊపుతుంటే అదే సందర్భంగా ఉండదు అంటే మీకు ఆత్మస్వరూపానికి ఆ వివేకము ఉద్బుద్ధం కాదు ఏదో పిచ్చి పిచ్చి నమ్మకాల్లో మనిషి ఉండిపోతాడు సూపర్ is a big obstacle. ఆబ్స్టక్షన్ ఆత్మజ్ఞానానికి సూపర్ స్టెషన్ పనికిరాదు ఏదో ఇలాంటి ఏవేవో ఊహలు ఎవరికి వస్తూ ఉంటాయి లోకంలో ఏవో ప్రచారాలు వస్తూ ఉంటాయి అవి అవేం పనికిరావు వాటిని ఇగ్నోర్ చేయాలి ఇప్పుడు వెళ్ళి వాటి అన్నింటినీ సూపర్ స్టేషన్ నివారణ సంఘం అవడం మొదలు పెట్టమన్న అభిప్రాయం కాదు మనం క్లీన్గా ఉండాలి ఏదో చెప్తూ ఇప్పుడు విఘ్నేశ్వరుడు పాలు తాగాడు అంటారు ఓకే కానీ నేను ఊరుకోవాలి అంతేకాని నిజంగా పాలు తాగాయడని మీరు కూడా ఓ పాల ప్యాకెట్ ఒకటి పొట్టుకు వయలుదేరడం కాదు అది అది సాధకునే లక్షణంగా విఘ్నేశ్వరుడు పాలు తాగడం ఏమిటండి అర్థం ఉందో దానికి ఇలాంటివి ఉంటాయి లోకంలో అవన్నీ కూడా సూపర్ స్టిషన్స్ నేను కొంచెం నిర్మోహమాటంగా చెప్తున్నాను అలా చెప్పరు వాళ్ళు నా నాకు క్రెడిట్ నేను ఇచ్చి ఉంటున్నాను నేనంటే చెలో ఏదో ఒక రకమైన నాన్ సైలెంట్ యాటిట్యూడ్ తోటి చెప్పేస్తున్నాను అలాంటి సూపర్ స్టేషన్స్లో పడకూడదు మనిషి క్లీన్గా ఉండాలి ప్రతిదీ అబ్జర్వ్ చేసి తెలుసుకోవాలి ఏడో పాయింట్ డివోషన్ టు గోల్ మో ఆత్మజ్ఞానము అనే గోల్కి వీడు పూర్తిగా ప్రేమను కలిగి ఉండాలి ఆ లక్ష్యం మీద ప్రేమ ఉండాలి ధనం మీద భోగాల మీద మిగతా వాటి మీద ప్రేమ కాదు ఉండాల్సింది ప్రేమ ఒకే ఒక తత్వం మీద ఉండాలి దానికి తగ్గట్టుగా క్లీన్ అండ్ ఆర్డర్లీ లైఫ్ని లీడ్ చేయాలి చాలా క్లీన్ లైఫ్ ఉండాలి చాలా ఆర్డర్లీ అంటే అనుశాసనబద్ధమైన జీవితం ఉండాలి తర్వాత జీవితము అది ఆ సత్యాన్వేషణకి అంకితం అయిపోవాలి ఏవో అన్వేషించిన ఏవో అన్వేషించాం ధనాన్ని కొంతకాలం అన్వేషించాము ఏవో డిగ్రీలు సంపాదించి పుస్తకాలు చదివి డిగ్రీలు సంపాదించి చేసిన ఘనకార్యం ఏమిటి ఏవో డబ్బులు సంపాదించాం ఏవో సంపాదించిన డబ్బులు ఏమయ్యాయి అయిన వివ అయ్యాయి మిగిలినవి బ్యాంకుల్లో మునిగి వివ ముందుతున్నాయి అవన్నీ పోయేవే తప్ప మన వచ్చేది ఓ పిన్న సూర్యుడు సూర్యు పిన్నిస్ కూడా మనతో రాదు సో కొంతకాలం ధనాన్ని అన్వేషించాం కొంతకాలం పేరు ప్రఖ్యాతులు భోగాలు భోగాన్వేషణ ధనాన్వేషణ భోగాన్వేషణ కీర్తి ప్రతిష్టల ఇవన్నీ ప్రతివాడి జీవితంలోనూ కొద్దిగా గొప్ప ఉంటాయి ఈ అన్వేషణలు ఇంకా ఎనాఫీ జెనాఫీ వర్త్ లెస్ ఇవన్నీ ఒకే అన్వేషణ మిగిలింది ఆత్మాన్వేషణ లేకపోతే సత్యాన్వేషణ అనేటువంటి విధంగా బాగా దానికి కమిట్ అయిపోవాలి ఎనిమిదో పాయింట్ కంపాషన్ అండ్ లవ్ దయా ప్రేమ ఈ ఇమోషన్సే ఉండాలి ఇంకా మిగతా ఇమోషన్స్ అని అవసరం దయా ప్రేమ అందరి మీద దయను చూపించటం మనకు అనుకూలమైన వాడు ప్రతికూలమైన వాడు ఇద్దరిని కూడా ప్రేమించటం వారి హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి గుర్తు చేసుకుని వారిని ప్రేమించటము ఇలాగ కనుక అభ్యాసం చేస్తే ఫైనల్గా ఒక ప్రిన్సిపల్ ఏమిటంటే ఈ యోగము అంటే ఆత్మజ్ఞానా ఏదైతే కలదో దీంట్లో ఆరంభంలో ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉంటుంది ఎంత స్లోగా ఉంటుందంటే మీరు గుర్తుపట్టలేరు పెద్ద ముళ్ళు తిరిగినట్టుగా తిరగదు చిన్నముళ్ళు తిరిగినట్టుగా తిరుగుతుంది యోగం సెకండ్ల ముళ్ళు పెద్ద ముళ్ళు కనబడతాయి వాటే ఓ రెండు నిమిషాలు ఇటికెట్స్ చూసి మళ్ళీ ఇటికెట్స్ చూసారనుకోండి ఆ పెద్ద ఐదు మీద ఉన్నది పది దాని కదలిక కనపడుతుంది సెకండ్ల ముళ్ళు అయితే అసలు తలతెప్పనక్కర్లేదు దానికే చూస్తున్నా కనపడుతుంది చిన్న ముళ్ళు కదలిక కనపడతాయి కదులతో ఉంటున్నాయి కానీ కనపడదు అదే విధంగా యోగాలో ప్రోగ్రెస్ చాలా ఇంపెర్సెప్టిబుల్ అంటారు అది మనకు అనుభవానికి రాదు కానీ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది ఈ నాట్ ది సేమ్ పర్సన్ అని చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది ఆ వికాసము అది స్లోగా వస్తుంది కానీ ఒకసారి తనకు దానికి మొమెంటం చేరుకున్న తర్వాత రైల్లాగా రైలు స్లోగా వేగం పుంజుకుంటుంది ఇంకొకసారి అది వేగం పుంజుకుందంటే వన్ కిలోమీటర్స్ వేగం పుంజుకుందంటే మీకు ఈ కార్లు ఈ మారుతీ కార్లు ఇవన్నీ వెనకపోతాయి రైలు వేగా ఏపీ ఎక్స్ప్రెస్ వేగానికి వే ఆగవు ఇవన్నీ ఉరికే పెట్ట పెట్టల్లాంటి వెహికల్స్ ఏపీ ఎక్స్ప్రెస్ అది వేగాన్ని పుంజుకుందంటే ఏది ఆగ దాన్ని ఉంది ఏపీ కాబట్టి మనం ఇంకో ఎక్స్ప్రెస్ పశ్చిమ ఎక్స్ప్రెస్ ఇండియాలోనే ఉన్నాయి ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఇంకా మీరు జర్మనీ మొదలైన స్థలాలకు వెళ్తే ఇంకా ఎక్కువ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఉంటాయి అది వేగం పుంజుకోవడం స్లోగా ఉంటుంది కానీ పుంజుకున్నదంటే వేగం మహావేగంగా వెళ్ళిపోతుంది ఆ విధంగానే యోగా కూడా ఇనీషియల్లీ It is slow to accelerate, progress is slow, but one okay, stage, one okay, critical point to reach him after that, he is jyavannuttala, total freedom. Meelonha divinity, a daivatma, avishkarama, it is possible, doable, anta ra, doable, it is doable. You can do it. So, even anta koda, nena kujh shantai, me kut ishkune chepya no, ప్రయత్నాద్త మానస్తు యోగి కాబట్టి సాధకుడు చక్కగా సాధన చేసుకోవాలి సాధనకి జీవితాన్ని అంకితం చేయాల్సి ఉంటుంది చేస్తే ఏమిటవుతుంది సంశుద్ధ కిల్బిషిల్బిషము అంటే మాలిన్యము ఈ మాలిన్యం అన్నది వేరు వేరు లెవెల్స్లో ఇప్పుడు దేహానికి సంబంధించిన మాలిన్యము అంటే చెమట మట్టి లేకపోతే వస్త్రాలు యొక్క శుద్ధి లేకపోవటము ఇలాంటివన్నీ ఉంటాయి అది కాదుగా ఇక్కడ మాట్లాడేది ఇక్కడ హైజీన్ గురించి మాట్లాడటం హైజీన్ అవసరం హైజీన్ చాలా ముఖ్యం తర్వాత కర్మ సందర్భంలో అంటే మీరు ఒక రిచువల్ చేస్తున్నారనుకోండి ఆ రిచువల్ సందర్భంలో అక్కడ మాలిన్యము అది దాని వ్యవస్థ ఉంటుంది అక్కడ ఉదాహరణకి ఆ పవిత్రమైన వస్త్రాన్ని ధరించి మాత్రమే మీరు రిచువల్ చేయాల్సి ఉంటుంది వస్త్రం పవిత్రం కాకపోతే అది మలినము దోషమైపోతుంది తర్వాత ఆహారము అది కూడా దేవుడికి నైవేద్యం పెట్టేది అది అది దోషం లేకుండా నిర్దిష్టంగా ఉండాల్సి ఉంటుంది దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కొన్ని నియమాన్ని మనం పాటించాలి సాత్వికాహారం పెట్టమన్న అభిప్రాయం దేవుడికి నైవేద్యం అంటే అదేదో వీటిల్లో దేవుడు ఉన్నాడు వాటిల్లో దేవుడు లేడు అని కాదు పాయింట్ సాత్వికాహారము అని ఉంది సాత్వికాహారం పెడితే సరిపడదు అంతేగాని ఆ నైవేద్యాన్ని అదో పెద్ద ఇష్యూ ఉదాహరణకు తిరుపతిలో లడ్డూ ఈ మధ్యన వచ్చింది పూర్వం బూందీ ఉండేది లడ్డూ ఈ మధ్యన లేటర్ డెవలప్మెంట్ పూర్వం బూందీ లడ్డూకి పూర్వ పూర్వావస్థకి బూందీ బూందీ ఉండేది అవి వెళ్ళి భక్తులకు ఒక పిస్త అంటే ఇంతంత కొద్ది కొద్దిగా లడ్డు అంటే ఇంత విరి పెద్ద పెద్దది అది పది మందికి చాలక స్కేర్ సిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బూందీకి ప్రాబ్లం ఏముంది ఒక గుట్టలో వేసుకుంటే అదే బూంది వంద మందికి పెట్టచ్చు అదే బూంది వెయ్యి మందికి పెట్టచ్చు వెరీ సింపుల్ ఒకప్పుడు అలా ఉండేది కాబట్టి నైవేద్యం ఎంత పెట్టామని కాదు క్వాలిటీ సాత్వికమైనటువంటి ఆహారాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి మనం భక్షించాలి సో ఎనీవే సో ఆహారము సాత్వికంగా ఉంటే అది దానికి శుద్ధి ఆహార శుద్ధి సాత్విక ఆహారం ఆహార శుద్ధి సో రుచిగా ఉండడం అని కాదు రుచి ఈజ్ సెకండరీ సాత్విక ఆహారం అన్నది ప్రైమరీ ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్న కిల్బిషము అంటే ఇది బుద్ధికి సంబంధించినటువంటి కిల్బిషం ఇక్కడ దేహానికి సంబంధించింది కాదు కర్మకాండలో ఉండేటువంటి ఆ ద్రవ్యాల యొక్క శుద్ధి అలాంటిది కాదు ఇది ఇది ఇది బుద్ధికి సంబంధించినటువంటి కిల్బిషం ఏదైతే ఉంటుందో కిల్బిషము అంటే మాలిన్యము బుద్ధిగత మాలిన్యాలు ఉంటాయో వాటిని తొలగించాల్సి ఉంటుంది అంతఃకరణ శుద్ధి అంటారు ఎప్పుడు కూడా వేదాంతంలో అంతఃకరణ శుద్ధి ముఖ్యం నేను శుద్ధమైన వస్త్రాలు కూర్చు పెట్టు కూర్చున్నానండి నాకు నాకు ఇప్పుడే విస్త్రీ చేసి ఇచ్చినవి కట్టుకుని వచ్చాను నాకు ఆత్మజ్ఞానం వస్తుందంటే అలా కూడా అయితే నేను మడిబట్ట కట్టుకుని ఇప్పుడే చాలా మడిగా నేను వచ్చాను నాకు ఆత్మ అది కాదు అది ఇక్కడ ఇక్కడ కేవలము అంతఃకరణ శుద్ధియే విష్ణుద్ర సంశుద్ధ కిల్బిష ఏమిటి అంతఃకరణ దోషాలు ఏమిటి అంతఃకరణంలో మహాదోషాలు ఐదు ఉన్నాయి ఒక మా వాటిని పాపశబ్దంతో మీరు ప్రయోగించిన తప్పు లేదు అంతఃకరణానికి సంబంధించి కర్మకి సంబంధించి చెప్పట్లా కర్మకి సంబంధించి పాపము అంటే ఏమిటి మీరు ఇతరులను హింసిస్తే అది పాపం అవుతుంది లేకపోతే మరొకటి మరొకటి పాపాలు అనేక ఉన్నాయి ఆ పాపాలు వేరే ఆ టాపిక్ వేరే ఇక్కడ అంతఃకరణ దోషాలని మనం నివారణ చేయాల్సి ఉంటుంది అంతఃకరణ శుద్ధి ఇది టాపిక్ కనుక అంతఃకరణ దోషాలు వీటిని క్లేశములు చిత్త క్లేశములు అంటారు పాని పతంజలి మహర్షి యొక్క పరిభాష ఎందుకంటే ఈ దోషము అంతఃకరణలో ఉన్నప్పుడు అది మనల్ని చాలా హింస పెడుతుంది దుఃఖాన్ని కలిగిస్తుంది ఆ దోషం ఉదాహరణకి ధనం ఉంటుంది భోగాలు ఉంటాయి అయినా కూడా మనస్సులో చాలా కష్టపడుతూ ఉంటాడు అంటే అర్థం ఏమిటనమాట ఈ అంతఃకరణ దోషాలు ఈ ఐదు ఉన్నాయి వీటిల్లో అన్నీ కానీ కొన్ని కానీ వాడి హృదయంలో ఉన్నాయి అని అర్థం మనిషి అలా చూసుకోడు మనిషి ఏమనుకుంటాడంటే చుట్టుముట్టు ఉన్న వాళ్ళ వల్ల నాకు దుఃఖం వచ్చింది అనుకుంటాడు అని స్కేప్ బోట్ అంట ఇప్పుడు హృదయంలో దుఃఖం ఉందనుకోండి ఈ దుఃఖానికి ఈ రోగం శరీరంలో రోగానికి నిదానం కరెక్ట్గా ఉండాలి డయాగ్నాసిస్ కరెక్ట్గా ఉండాలి డయాగ్నాసిస్ కరెక్ట్గా ఉంటే మందు కరెక్ట్గా పడుతుంది రోగం పోతుంది మీరు రాంగ్ డయాగ్నాసిస్ చేశారనుకోండి చేయటం చేయడం రాంగ్ డయాగ్నాసిస్ చేశారనుకోండి చేస్తే ఆ రోగం అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది మీ మందులు మింగుతూ ఉంటాడు రోగం అలా నడుస్తూ కాబట్టి డయాగ్నాసిస్ ఈస్ వెరీ క్రిటికల్ థింగ్స్ అదేవిధంగా అంతఃకరణంలో మీకు దుఃఖం అనుభవానికి వచ్చినప్పుడు దానికి కారణమేమి ఆ డయాగ్నాసిస్ కరెక్ట్ గా ఉండాలి కానీ లోకంలో కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయరు రాంగ్ డయాగ్నాసిస్ చేస్తారు నా కారు నెంబరు తప్పు ఉంది కాబట్టి నాకు దుఃఖం వచ్చిందంటాడు ఈ ఏమి డయాగ్నోసిస్ అది హౌ డూ యూ సీ ద డయాగ్నాసిస్ మోస్ట్ బోగస్ డయాగ్నోసిస్ హృదయంలో దుఃఖం దాడానికి కారు నెంబర్కి కారు నెంబర్ తొంభై మూడు డెబ్బై ఆరు ఉంది అంచేత దుఃఖం వచ్చిందా మరి ఏ ఉంటే నీకు దుఃఖం పోతుందిరా తొంభై మూడు ముప్పై ఆరు ఉంటే పోతుంది ఒకే వెళ్ళి తెచ్చుకో అది వాడికి ఎవరికోవాళ్ళు అంతా ఇచ్చి కార్ నెంబర్ మార్పించుకొస్తాడు మార్పించుకొచ్చి ఇప్పుడు ఇంకో రకంగా దుఃఖపడుతూ ఉంటాడు ఏ డయాగ్నాసిస్ చాలా మోస్ట్ బోగస్ డయాగ్నాసిస్ నేను మాట ఎందుకు అంటున్నాను అవుట్ ఆఫ్ లవ్ ఐఎమ్ సేమ్ జనులు దుఃఖానికి దుఃఖంతో సఫర్ అవుతూ ఉంటారు ప్రతి దుఃఖంతో సఫర్ అవుతాం దుఃఖం సర్వం దుఃఖాత్మకం ఇవ్వడం జగత్ దుఃఖాలయం అశాశ్వతం బుద్ధుడు శ్రీకృష్ణుడు శంకరుడు అందరూ కూడా ఈ జగత్తును దుఃఖరూపంగానే వర్ణించారు వాళ్ళు వర్ణించడం మహాత్ములు వర్ణించాలండి మనల్ని ఎవళ్ళని అడిగినా ఏకాంతంలో అడిగితే మనమే చెప్తాం దాని బతికి ఏమంటే సంసారం ఏమిటండని మిమ్మల్ని ఏకాంతంలో అడగాలి సభలో అబ్బో చాలా బాగుందని ఏకాంతంలో అడిగితే ఏం చెప్తారండి దుఃఖమే ఉంటుంది ఇంకేముంటుంది సంసారంలో దుఃఖం కాకపోతే ఇంకేం ఉల్లిపోయి వాసన అయిపోతే ఇంకేమేస్తుంది దాని లక్షణమేది సంసారం ఈజ్ లైక్ దాట్ కాబట్టి దుఃఖమే ఉంటుంది దాన్ని నిదానం పట్టుకోవాలి దుఃఖహేతు ఏమిటి దుఃఖ కారణాలు ఐదు ఈ ఐదు బయట ఉండవు ఐదు లోపలే ఉంటాయి అదేమిటంటే అంచేతనే పతంజలి మహర్షి వాటిని చిత్తక్లేశములు ఉన్నాడు ఇది దీస్ ఈజ్ సూపర్ సైకాలజీ యోగము అంటే సో ఏమిట చిత్తక్లేశములు ఏమిటి సో అవే కిల్బుషము అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ అభినివేశా చిత్తక్లేశా అనే సూత్రం అజ్ఞానం అజ్ఞానమంత మహాపాపం అదే కార్యం ఇంకోటి అజ్ఞానము అవివేకము వివేకం లేకపోవటం ఆత్మ ఏది అనాత్మ ఏది వివేకం లేదు ఏది నిత్యము ఏది అనిత్యము అది వివేకం లేదు సో ఇలాగా ఏది సత్యము ఏది అసత్యము వివేకం ఉండదు ఏది ధర్మము ఏది అధర్మము వివేకం ఉండదు అధర్మాన్ని ధర్మంగానూ ధర్మాన్ని అధర్మంగానూ భావిస్తారు వివేకం ఉండదు ఇది అజ్ఞానం అనేక రూపాలుగా ఉంటుంది ఈ ఆత్మస్వరూపం తెలియదు సో దాని గురించి ఒక ఐడియా కూడా ఉండదు పైగా ఐడియా లేకపోవడం సరే అంత ఆపోజిట్ ఉంటుంది ఈ అజ్ఞానం ఏదైతే గలదో ఇది మహాపాపం అది మొట్టమొదట వేశారు అవిద్య రెండో అహంకారం ఘమండ్ అని అంటారు అహంకారం అస్మిత అహంకారం అహంకారానికి హేతువులు అనేకం ధనము రూపము విద్యా సంప్రదాయం మేము గొప్ప సంప్రదాయంలో వాళ్ళము తర్వాత వంశం గోత్రం కులం సో ఎన్నైనా ఉండొచ్చు సో డబ్బు ఎలాగా అహంకారానికి హేతు ధనము సో ఏదో ఒక కారణం ఒకటో రెండో ఏవో ఉంటాయి ఈ కారణాలుగా ఆశ్రమం కులం వర్ణం ఇవి ఇవన్నీ కూడా అహంకార హేతువులు ఉంటాయి ఈ అహంకారం అనేది ఇంత దోషము అదే కాలం అంతఃకరణ దోషం అస్మిత రాగద్వేషాలు రాగము అంటే ఆసక్తి అటాచ్మెంట్ లంపటం వదిలిపెట్టలేదు దేన్ని అలా అది వీడిని వదిలిపెట్టేస్తున్నాడు కానీ వీడు మాత్రం అలా దుఃఖిస్తూ అలా పట్టుకుని ఉంటాడు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ పెద్ద వయస్సు వచ్చేసింది ఎక్కడికి కథలు సో విశాఖపట్నంలో ప్లాట్ ఉంది అని ఆ కాగితం పెట్టుకుంటాడు ఆ కాగితం రిజిస్టర్ చేసిన కాగితం బ్యాంకులో అక్కడ ఫలానా బ్యాంకులో ఐదు లక్షలు ఉన్నాయని ఆ సర్టిఫికేట్ పెట్టుకుంటాడు సో ఇవన్నీ అవన్నీ తలచిని పెట్టుకుంటూ అలా మంచం మీద ఉంటాడు కథలు లేడు బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎవళ్ళు చేపట్టుకు తీసుకెళ్ళాలి ఈ కాగితాలన్నీ పెట్టుకుంటున్నాడు ఇవన్నీ నేను అవి పోసేస్తాం ఇవన్నీ నావి ఇవి నేను తర్వాత ఎవరికెవరికి ఏమివాలో నేను తర్వాత డిసైడ్ చేస్తాను ఇంకా టైం ఉంది అని ఏదో భ్రమ మనిషి ఆ లంపటంలో చిక్కుకుని ఉంటాడు నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను యూ షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్ ఎందుకంటే ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమ్ ఇస్తాను సో దట్ ది పాయింట్ ఈస్ మేట్ ప్రతివాడు ఎక్స్ట్రీమ్లో ఉంటాడని అభిప్రాయం కాదు కానీ ఛాయలు ఉంటాయి మన కూడా ఈ ఆసక్తి యొక్క ఛాయలు ఉంటాయి ఆ ఛాయని చెప్తే పాయింట్ ఈజ్ నాట్ మేడ్ అందుకోసం ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు మరొక టైం కాదు ఈ సంసారం లంపటం అనేది భాగము అది మహాదోషం ద్వేషము ఎప్పుడో ఎవడో ఏదో చేసాడు చేసేడో లేకపోతే చేసాడని భ్రమ ఏదో ఉంటుంది అల్టిమేట్గా మన సుఖ దుఃఖాలకి మనమే రెస్పాన్సిబుల్ మన సుఖ దుఃఖాలకి ఇతరుల ఎవరిలో రెస్పాన్సిబుల్ కాదు మనకి దుఃఖం వచ్చిందంటే మన ప్రారంభం అలా ఉంది కాబట్టి మనకు దుఃఖం వచ్చింది ఆ దుఃఖం ఎవరి ద్వారానో రావాలి కాబట్టి వాడు ఎవడో అపకారం చేసాడు మనకు దుఃఖం వచ్చింది వాడు అపకారం చేసిన వాడి మీద ఎంతో కొంత వ్యతిరేక భావం కలగడం సహజం కానీ ఆ ద్వేషం అలా ఉండిపోకూడదు వాళ్ళందరినీ మనం క్షమించేసి వాళ్ళని ఆశీర్వదనం చేసి విదిలిపెట్టేయాలి ఆ ద్వేషం పెట్టుకోకూడదు ద్వేషము అంటే డబుల్ విషం ద్వి విషానికే ద్వేషము అంటే ద్వి అంటే డబుల్ విషము ఓ వీకుల్ ఓపెన్ చెప్పండి ద్విషాలో ఒక వీకులు ఓపెన్ చెప్పండి అదో రకం వ్యాకరణం ద్వష అయింది ద్వషయే ఈ ఏ అవుతుంది వ్యాకరణం వాళ్ళకి ఏమీ సమస్యే కాదు ఈ ఉంటే గుణం రాలేదనమాట ఏ ఉంటే గుణం వచ్చింది అనమాట సందర్భాలు సో ద్వేషము డబుల్ విషం మనలోనే ఉంటుంది విషం కాబట్టి అది మహాదోషం అది మహా దోషము కిల్ విషము నాలుగవది ఐదవది అభినివేశము అంటే మృత్యుభయం అంటే నేను చచ్చిపోతానేమో అని భయపడుతూ ఉంటాడు మృత్యుభయం మహాదోషం మృత్యుభయం ఉండకూడదు ఎందుకంటే దేహాభిమానము చాలా గట్టిగా ఉన్నప్పుడు ఆ మృత్యుభయం ఉంటుంది మృత్యుభయం ఉండడం తప్పు కాదు దాన్ని అలా అట్టి తప్పు దానిని పోగొట్టుకోవాలి ఆత్మ ఆత్మవిద్యని వేదాంత శాస్త్రాన్ని శ్రవణం చేసి పోగొట్టుకోవాలి మీరు కర్మకాండ చేస్తే మృత్యుభయం పోతు ఇప్పుడు ఈ కర్మ చేసుకుంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు చాలా సౌకర్యంగా ఉంటుంది అని చెప్తాను ఇప్పుడు ఋషిపంచమే వ్రతం చేస్తే చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళి దారి అంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్తారు అది విని ఇప్పుడు ఏం చేయాలంటారు వీడు వీడు వీడు నవ్వాలా ఎడవాలా చచ్చిపోయిన తర్వాత దారి బాగుంటుందని నవ్వాలా లేకపోతే అయ్య బాబు చావున్నది దగ్గర మీద పుంజుకొస్తోందని ఏడవాలా అలాగే ఉంటాయి ఇవన్నీ అసలు ముందు చావు అనేది ఒకటి ఫిక్స్ చేసి కదా ఈ మాటలన్నీ వచ్చేవి ఆ చావుకు భయపడుతూ ఉంటాడు ఇప్పుడు ఇన్సూరెన్స్ చేశాను నేను నేను చచ్చిపోయినా పర్వాలేదు అనుకుంటాడు కానీ మరైతే వీడిచ్చా మీకు ఇంకా చావు భయం లేకుండా జీవనం ముద్దురైపోవచ్చు కదా చచ్చిపోతానేమో అని భయపడుతూ ఉంటాడు ఈ ఇన్సూరెన్స్లు రకరకాలు మృత్యుభయం ఉండకూడదండి ఇన్ని మాటలు ఎలా మృత్యుభయం ఉండకూడదు నేను మరణించుట లేదు అని తెలుసుకోవాలి బర్త్డే పార్టీ చేసుకుంటాడు చచ్చిపోతానేమో అని భయపడుతూ ఉంటాడు నేను చూశాను చూశానంటే నేను ఏదో వెళ్ళి కూర్చుని చూశానని కాదు లోకాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఒక ఆయన బర్త్డే పార్టీ చేసుకున్నాడు సెవెంటీ ఫిఫ్త్ బర్త్డే పార్టీ ఆ పార్టీకి ఆయన్ని మొత్తం అంత పెద్ద హాలు అందరికి ఖరీదైనటువంటి భక్ష్యాలు లేశ్యాలు చోష్యాలు ఇవన్నీ కూడా సమర్పించారు వాటి అన్ని స్వీకరిస్తూ అందరూ దే ఆల్ వాంట్టు సే హ్యాపీ బర్త్డే టు యూ కానీ ఆయన లేడు ఆయన ఎందుకు లేదంటే మంచమే పడుక్కుని ఉన్నాడు రోగంతో అప్పుడు ఆయన్ని ఓ వీల్ చైర్లో కూర్చోబెట్టి ఇటువైపు నర్సు వెనకాల పెద్ద కొడుకు ఈ పక్కన పెద్ద కోడలో నిలబడి అలాగే జాగ్రత్తగా తీసుకొచ్చారు ముద్దలాగా అప్పుడు హ్యాపీ బర్త్డే టు యూ సార్ హ్యాపీ బర్త్ డే టు యూ సార్ అని వీళ్ళందరూ చెప్పారు ఆయన నవ్వు మొహం పెట్టాడు ఆయనకి ఏముంటుంది లోపల బర్త్డే వచ్చేసింది చాలా సంతోషం ఉంటుందా లేకపోతే నేను మరణించబోతున్నా భయం ఉంటుందా వెరీ పిక్ సిచ్యువేషన్ మనిషి తత్వాన్ని తెలుసుకోవాల్సింది పోయి ఆ హంగులు ఆర్భాటాలు చేసి వాటిల్లో చిక్కుకుని దుఃఖిస్తూ ఉంటాడు ఏమో నేను చెప్పిన దృష్టాంతం సరిగ్గా ఉందో లేదో మీరే ఆలోచించండి If it doesn't fit, forget about it. So, the point is already made. The point is fear of death. Dharidhapuluk rani gokodam. Dheenime yamtho bandhi Mahatmudu enneno kathai jupta. O Mahatmudu Hursikheshlo, O Mahatmudu Hursikheshlo no Haridwar no no. Ayena, Vijjarthiriki pathanjapada neke velito unte, అక్కడ ఒక ఒక ఒక విచిత్రమైన ఒక మనిషి కనప మనిషి కాదు ఒక ఆకారం కనపడుతుంది ఎవరి నువ్వు అని అడుగుతాడు నేను మృత్యుదేవతనే ఓకే పాఠం చెప్పే వరకు ఉంటావా లేకపోతే ఇప్పుడే ఏమిటైజ్ యూ అంటే పాఠం చెప్పే వరకు ఉంటాను ఓకే అయితే ఇక్కడే కూర్చో అని వెళ్ళి పాఠం చెప్పొచ్చా పాద అని ప్రాణత్యాగం చేశాట అలా ఉండాలి నవ్వు నవ్వుతోటి ఈ క్షణంలో మృత్యు వచ్చినట్లయితే వెల్కమ్ అని ఉండాలి కాదండి ఇంకా కొంత టైం ఉందంటే ఓకే నా ఇక్కడే ఉండు వెళ్ళిపోక ఎక్కడికి ఆ పై టైం అయిపోయినంటే వీవిల్ గోట్ కదా అన్నట్టుగా ఉండాలి మృత్యు భయం అన్నది అది కిల్పిషం అలా భయపడుతూ బతకపోవడదు పీపుల్ ఆర్ టెర్రరైజ్డ్ ఆఫ్ డెత్ అనిచేతేనే మీరు ఎప్పుడైనా ఏముండదు మా ఇంట్లో మీరు మృత్యు గురించి మాట్లాడద్దు అని అంటాడు అంటే ఏమిటి అర్థం మృత్యు గురించి మాట్లాడద్దు అన్నాడంటే అంటే ఇంక వాళ్ళ పంపక మృత్యువు రాదా మృత్యు గురించి మాట్లాడకపోతే భయం ఎలా పోతుంది ఈ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా అలాగే ఉండకూడదు మృత్యు అంటే ఏమిటి దాన్ని అర్థం చేసుకోవాలి యూ హెవ్ టు క్వశ్చన్ ఇట్ అండర్స్టాండ్ ఇట్ అండ్ రియలైజ్ దాట్ నాకు మృత్యువు లేదు నమే మృత్యు నాకు మృత్యువు లేదు అని తెలుసుకోవాలి ఆ విధంగా మృత్యు భయాన్ని పోగొట్టుకోవాలి ఇదంతా కూడా మరి భగవద్గీత అధ్యయనం అంటే ఇదే ఈ కిల్బిషములన్నీ కూడా భగవద్గీతలో పోగొట్టి కిల్బిషాలే ఐదు ఇవి మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పూజలు వీచిస్తే పోయి కావు ఇవి ఇవి కేవలము శ్రవణ మరణ శ్రద్ధ ఉన్నప్పుడే పోతుంది కర్మశ్రద్ధ వల్ల పోయిది కాదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ సంశుద్ధ కిల్బిషనివే మంచి ఎక్స్ప్రెషన్ అది ఆ స్థితి వీడి చేరుకోవాలంటే అనేక జన్మల పుణ్యం వీడు చేస్తుండాలి అనేక జన్మలంటే ఎన్ని జన్మలు మోర్ దెన్ నాట్ వన్ అనర్థం అనేక అంటే నాట్ వన్ అనర్థం మెనీ అని కాదు ఎందుకంటే ఇక్కడ టాపిక్ యోగభ్రష్ట టాపిక్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది కనుక యోగ భ్రష్టుడు మోక్షాన్ని పొందడానికి ఎన్ని జన్మలు పడుతున్నాయి రెండు లేకపోతే మూడు అది అనేక జన్మ అంటే అర్థం ఆయన అంత శ్రద్ధగా యోగాన్ని అనుష్ఠిస్తూ ముందుకు పోతున్నాడు అంటే పూర్వజన్మలో యోగ భ్రష్టు అయ్యాడనమాట పూర్వజన్మలో యోగ భ్రష్టుడు అయ్యాడంటే పూర్వజన్మలో యోగాన్ని స్వీకరించాడు అనమాట అంటే అంతకుముందు జన్మ సంస్కారం కొంత సహకరించింది అనమాట చాలు ఇంకెన్ని లెక్క వేస్తారు ఇంకా చాలా ఉంటాయి అలా లెక్కలు ఈ లెక్కలు వేయడం కాదు పాయింట్ అక్కడికి అంటే అప్పుడే లాస్ట్ జన్మలో యోగ భ్రష్టు ఈ జన్మలో యోగాన్ని బాగా ముందుకు తీసుకొచ్చేసి ఈ హీ హాజ్ ఫినిష్డ్ రీచ్డ్ ది గోల్డ్ అది అనేక అంటే అర్థం రెండు మూడు అని అర్థం అనేక అంటే వెయ్యి పదివేలు కాదు ఏ పదవేలు ఉంటాయి మోక్షానికి సంబంధించి రెండు లేక మూడు నాట్ వన్ అనేక అంటే మెనీ కాదు నాట్ వన్ అనేక జన్మ సంసిద్ధ తత అభ్యాసం వల్ల తర్వాతని కాదు తత అంటే అభ్యాసం వల్ల యోగాభ్యాసం వల్ల పరాంగతి జాతి మోక్షమును పొందును అత్యుత్కృష్టమైన ఫలమును పొందును గతి అంటే ఫలము గతిశుద్ధానికి ఫలము అని అర్థం సర్వోత్కృష్టమైన ఫలము ఈ లోకంలో ధనం లభించింది అనుకోండి అది ఏం ఫలం అది లభించింది పోతుంది భోగాలు లభించినవి పోతాయి పరలోకంలో స్వర్గం లభిస్తే అది పోతుంది అన్నీ పోతాయండి లభించినవి అన్నీ పోతాయండి ఏది మిగలదు అసలు పోకుండగా శాశ్వతంగా మిగిలిది ఏమిటండే ఆత్మస్వరూపము అది ఏ ఈశ్వరుడు కాబట్టి ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకుని కృతార్థుడయ్యాడు అంటే వాడికి ఇంకా పోవడము అనేది ఉండదు దాన్ని పరాంగతి సర్వోత్కృష్టమైన మహాఫలము మోక్షము దాన్ని పొందును భాష్యకారులు ఏమంటారు చూద్దాం కుతశ్చయోగివం శ్రేయ చూడండి యోగం ఎంత అంటే యోగాన్ని పట్టుకున్నవాడు విధి నిషేధముల యొక్క పరిధి నుంచి బయటకు వెళ్ళిపోతాడు అని అంతకుముందు యోగము గొప్పది అని చెప్పాం ఆ యోగము యోగము ఆత్మ జ్ఞానం అది గొప్పది చెప్పడానికి మరో హేతువును ఈ శ్లోకం చెప్తోంది అని భాష్యకారులు ఆ విధంగా దానికి అవతారికి ఇచ్చారు సరే అవతారిక ప్రయత్నాది ప్రయత్నాత్ ప్రయతనాత్ అది వాస్తవంలో యతనము ఎతనము అలోపం ఉనహ అనో ఏదో మొత్తానికి ఆకారం లోపించి ఎత్తనం అయింది అల్లోపం వ్యాకరణం వాస్తవంలో యతనము ఎతనము అంటే బాగా ఇంటెన్స్ ఎఫర్ట్ ప్రయతనాత్ పశుదారులు గుర్తు చేశారు ప్రయత్నాత్ అంటే ప్రయతనాత్ అల్లోపం అలాంటిది ఏదో అయ్యి ఉంటున్నాడు అంటే బాగా శ్రద్ధగా కృషి చేసేవాడు కృషితో నాస్తి దుర్భిక్షం అనేదో అంటారు అభ్యాసము అంటే అర్థమేమిటి పూసు విద్య అంటే అర్థమేంటి నాకు తెలియలేదు ఓ స్టార్టింగ్ పాయింటేనా వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్ చూడండి నేను కూడా కనుక్కుంటాను సో ఎనీవే బాగా గట్టిగా ప్రయత్నము చేయువాడు అధికం ప్రయతమాన ఇత్యర్థ కొంచెం శ్రద్ధ ఎక్కువగా ఉండాలి పురాణ శ్రవణం లెవెల్కి దాన్ని దిగజార్ చేయకూడదు అంటే అలా వింటాం ఎందుకు వింటాం పనిలే ఇక్కడ కొంతమంది బియ్యం కూడా తెచ్చుకున్న చక్కగా వస్తారు ఈ రాళ్ళు ఆ బియ్యం తెచ్చుకుని అక్కడే ఏరుకుని వదిలి ఇక్కడే ఏరుకుంటే ఆ మాటలు రెండు చెవిలో పడతాయి కదా ఆ రెండు వచ్చి చెవిలో పడతాయి ఏమిటి ఏమిటి చెవిలో పడతాయి ఏమిటి చెవిలో పడతాయి అంటే లక్ష్మణ్డు తాటకి ముక్కుచూరు పోసేసాడు అని ఏదో ఉంటుంది సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ లేకపోతే ఇంకో కథ ఏదో ఉంటుంది అదే మరో కథ కథలకి లోటే ఉందండి ఏదో కథ స్వామి వివేకానందన్నాడు ప్రపంచంలో ఉండే లైబ్రరీలు సగం మన దగ్గర ఉన్న కథలతో ఇంకో ఇచ్చు రాశాడు ఆయనతో ఈ ఫెల్ట్ లైక్ దాట్ సో ఏదో కథ సో ఆ కథ బియ్యం ఎదుర్కొంటూ ఆ కథ వింటూ ఉండొచ్చు లేకపోతే ఒత్తులు చేసుకుంటూ కథ విన్నాం లేకపోతే కబుర్లు చెప్పుకుంటూ విన్నాం మధ్య మధ్యలో కథ కథ నడుస్తూ ఉంటుంది ఏమో ఏమిటి ఎలక్షన్ రీజన్స్ ఎలా ఉన్నాయని అడగడం మెల్లగా పక్కవాడిని అవును నువ్వు ఎలా వచ్చావున్నావు అయితే ఇంకో కబుర్లు చెప్పుకుంటూ వింటూ ఉన్నాం అలా పా కబుర్లు చెప్పుకుంటారు పాఠం జరుగుతుంటే కబుర్లు చెప్పుకుంటారు దీన్ని బిలీవ్ ఎట్ పీపుల్ లైక్ దాట్ అంటే ఏదో ఒక సో అలాగే కాదు దట్ డెంట్ వర్క్ ఇంటెన్స్ ఎఫర్ట్ ఉండాలి అధికం ప్రయతమాన ఇచ్చ కష్టం కూడా కాదు ఆ ఫోకస్ ఆఫ్ మైండ్ మైండ్ని అలా ట్యూన్ చేసుకోవాలి కానీ అదేమంత కష్టం ఏం కాదు సం కష్టం అంతా సంసారంలోనే ఉంది శాస్త్రంలో కష్టమే ఉంది మన స్వరూపంలో మనం నిలిచి ఉండడంలో కష్టమేం లేదు ఈ సంసారాన్ని మ్యానికులేట్ చేయటం అంత కష్టం అదే కానీ నన్ను శంకర భాష్యం రెండు గంటలు పాఠం చెప్పడం కష్టమా లేకపోతే ఆటోలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లడం కష్టమా నన్ను అడిగితే నేను శంకర భాష్యం చూస్ చేసుకుంటాను ఎందుకంటే ఆ ఆటో అతన్ని మనం మనం ఎప్పుడో చేసుకున్నటువంటి ప్రారంధ కర్మంతా అతని రూపంలో మనం ముందుకొచ్చి మనల్ని శారీరకంగా మానసికంగా నిర్వీర్యోని చేసి వెళ్ళిపోతాడు అందుగురించి వారితోటి ట్రావెల్ చేయడం కంటే పరిగెత్తుకుని వెళ్ళడం తేలిక పరిగెత్తుకుని వెళ్ళగలిగితే సో అలా ఉంటే సంసారం అలాంటిది దాంట్లో సుఖం కానీ సారం కానీ లేదు సంసారం అలాంటిది మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి అంతా కూడా మన జేబులో పైసల్ని అలాగ అలవోకగా లాగేసుకోవడం కోసం కాసు కూర్చుని సో వేరీ పిప్పుడు గర్వాలి వాడు ఏం చేస్తాడు అంటే మోస్ట్ యూజ్లెస్ ఐటమ్ ఒక దాన్ని ప్లాస్టిక్లో ఇలా చూడతాడు చుట్టి సీల్ చేస్తాడు సీల్ చేసిన దానికి బార్కోడ్ ఒకటి పెడతాడు బార్కోడ్ లేబుల్ ఒకటి పెడతాడు ఈ బార్ కోడ్ని తీసుకెళ్లి ఓ మెషిన్ ముందు ఇలా అంటే అది కిఎన్ సౌండ్ చేసి నూట డెబ్బై ఐదు చీపురు గట్ట అలా పెద్ద పెద్ద ఇలా ఉంటాయి చూడడానికి ఎలా ఉంటాయంటే ఆ బోన్కిష్ణుడు లోపలికి వెళ్తే వెయ్య కాగితం ఎందుకు పనికిరాదు మీరు ఇంటికి తీసుకొచ్చి వాడడం ప్రారంభిస్తే ఏమీ లేదు దాంట్లో ఇంతేనా ఈ సామాన్లకు ఇంత డబ్బు ఖర్చు పెట్టేవా అని అనిపిస్తుంది కాబట్టి అంత సంసారం మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళబుద్ది కాదు అమ్మ బాబా వద్దని అంచేతనే వెళ్ళ జనాలు మాల్స్కి వెళ్ళడం మానేశారు వెస్ట్రన్ కంట్రీస్లో దాంతో మాల్స్ అన్నీ హోదా మూసుకుపోతున్నాయి అక్కడ రియల్లీ దే ఆర్ మాల్స్ ఆర్ నో మోర్ ఆ రోజులు వెళ్ళిపోయాయి అంతే దే ఆర్ నోర్ అట్రాక్ట్ మాల్స్ ఎందుకంటే అంత మోసమే మోసం అంటే అంత దురాశ దాంట్లో కన్సూమర్కి ఏం మిగలం ఈ గిన్నెలు తోగుకునే బ్ర గిన్నెలు తోగుకునే పీచు పూర్వకాలం వాళ్ళు కొబ్బరి పీచు పెట్టి తోగుకున్న వాళ్ళు ఆ కొబ్బరి పీచుని కొంచెం కేర్ఫుల్గా ప్యాక్ చేసి దాన్ని ఏమో ప్లాస్టిక్ వేసి పైన బార్కోడ్ ఒకటి తగిలిస్తాడు నలభై ఐదు రూపాయలు గిన్నెలు తోగుకొని కొబ్బరి పీచు నలభై ఐదు రూపాయలు ఏంటండి ఎవడన్నా నవ్విపోతాడు అలా ఉంటుందండి కాబట్టి సమాజం కాబట్టి మనం ఏం చేయాలంటే మినిమం ఏదో పప్పు ఉప్పు నూనె నెయ్యి ఇలాంటివి ఏవో తెచ్చుకుని ఇంటికి వచ్చి ఒక రెండు మెతుకులు ఉడికించుకుని తినేసి అలా అయిపోవాలి ఆ స్థితికి చేరుకోవాలి అప్పుడే మేము గృహస్థులం అండి సన్యాసం చేయాలి అలాగే ఇంకొకళ్ళు లెక్కి మీద వేసేస్తే మనకేం వస్తుంది సన్యాసలే చేయాలంటే ఒకే వాళ్ళే చేసుకుంటారు ఇంక మనం మనం ఉన్న తోట మనం ఉంటాం అలాగే ఉండకూడదు మనకే మన కోసమే చెప్పింది తత్ర యోగి విద్వాన్ యోగి అంటే విద్వాన్ అని అర్థం జ్ఞాని అని అర్థం ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఇంకోసారి చెప్పాలనిపిస్తుంది యోగి అంటే ఆసనాలు వేసేవాడు కాదు గడ్డాలు మీసాలు పెంచేవాడు కాదు యోగి అంటే జ్ఞాని విద్వాన్ సో ఆసనాలు వేయడం ఇట్ హ్యాస్ ఇట్స్ సోమ్ బ్యూటీ ఆసనాలు వేస్తున్నారంటే అన్ని అంగాలు చక్కగా బెండ్ అవుతున్నాయి అని అర్థం విచ్ గుడ్ యు నో వెరీ వెరీ గుడ్ ఇంకా ఏది బెండ్ అవసిపోయి ఉండం కంటే చక్కగా బెండ్ అవుతుంటే మనకే మంచిది దట్ ఈస్ ఎ డిఫరెంట్ టాపిక్ ఇక్కడ యోగి అంటే మటుకు విద్వాన్ ఆత్మస్వరూపుడు ఆత్మజ్ఞానము గలవాడు సంశుద్ధి సంశుద్ధ పాప నేను పాపం మాట అన్నాను నేను మొహమాట పడ్డా ఇందాక పాపం నేను సందేశిస్తూ పావిత్రుడు ఆయన పాప అయితే పాపాలు ఐదు ఈ పాపాలు సప్త వ్యసనాలు ఆ పాప అదో పాపాలు ఉంటాయి అది లెక్కలోకి రాదు ఇక్కడికి ఎందుకంటే ఈ టాపిక్ వేరు ఇక్కడ పాపము అంటే వీడు పాపకర్మ చేస్తే ఇంకా వాడి యోగం ఏంటండి ఆ టాపిక్ వేరు ఇక్కడ టాపిక్ ఏంటంటే బుద్ధి అంతఃకరణానికి సంబంధించినటువంటి పాపము అంతఃకరణానికి సంబంధించిన మహాపాపం అజ్ఞానం అది మహాపాపం ఎందుకంటే అంతటి దుఃఖాన్ని కలిగిస్తుంది అజ్ఞానము వల్ల వచ్చే దుఃఖం ఎంత అలాగే అహంకారము మహాపాపం అలాగే నేను ఐదు చెప్పాను సిద్ధ భాష్యకారులు అనేక అంటే మెనే అనే అర్థం చెప్తున్నారు నేను మోర్ దాన్ వన్ టూ టూ ఆర్ త్రీ అని నేను చెప్పాను వారు మెనే అని చెప్తున్నారు ఇట్స్ ఓకే డజన్ మ్యాటర్ అనేకేషు జన్మసు సంస్కార జాతం ఉపచిత్య తేన ఉపచితేన అనేక జన్మకృతే సంసిద్ధ అనేక జన్మ సంసిద్ధ ఈనాడు మనం ఇలా సాయంకాలం పూట సంధ్యా సమయం ఈశ్వరుణ్ణి ధ్యానం చేసే సమయం ఇది శ్రవణం ధ్యానం శ్రవణం ధ్యానం కాదనుకున్నారు సాయంకాలం పూట ఆ గీతా శ్లోకాలను చదువుకుని శంకరుల యొక్క మార్గదర్శనంలో ఈ మాటలు అనుకుని దాని ఎందుకు బుద్ధిని పెట్టగలుగుతున్నాము అంటే ఒక జన్మ కాదు వంద కాదు లక్ష జన్మల పుణ్యము కూడా దీనికి సరిపడదన్నట్టుగా అంతటి ఫలం ఉన్నది దానికి అంతటి మహాపుణ్య కార్యం దీన్ని మించిన యజ్ఞం ఇంకొకటి లేదు సో కాబట్టి ఏనాడో అనేక జన్మలలో కొంచెం కొంచెం కొంచెం కొంచెం పుణ్యాన్ని మనం చేసుకున్నాము కించిత్ సంస్కార ఉపచిత్య ఉపచిత్య అంటే పోగు సో పైసా పైసా కూడబెట్టి డబ్బు మూట పోగొట్టినట్టుగా కొంచెం కొంచెం కొంచెం కొంచెం ఆ సంస్కారాలని సత్సంస్కారాలని పోగు చూడండి మనిషి ఓపెన్ మైండ్తో ఉన్నాడు అంటే అది మహాపుణ్యం మనుషులు ఓపెన్ మైండ్తో ఉండరు ఏవో పికూలియర్ అంటే విడ్డూరమైనటువంటి భావజాలని ఫిక్స్ చేసి అలాంటి వాళ్ళు కనపడినప్పుడు ఆ ప్రసంగంలో అలాగే పరిస్థితి కనపడినప్పుడు అనిపిస్తుంది ఇంకా ఏదో పాపం వీడిని అని అనిపిస్తుంది ఇంకా మరి అంతకంటే ఏమంటాం ఏదో పాపం వెంటాడుతుంది ఏదో శని చూడండి ఇదే శని బుద్ధి వీడికి ఓపెన్ లేకపోవడము తర్వాత విచిత్రమైన విడ్డూరమైనటువంటి భావజాలంలో బందీ ఉండడము అది అది యథార్థమైన శని అక్కడున్న శని ఎవరికి ఏమీ హాని చేయడం ఆయన మెల్లగా సూర్యుడు తింటూ తింటూ ఉంటాడు అసలు విషయం ఇది కాబట్టి అటువంటి దోషాలన్నీ కూడా పోవాలి అంటే కొంచెం కొంచెం కొంచెం కొంచెం సంస్కార జాతాన్ని పోగు చేసుకుని ఆ పుణ్యాన్ని ఏదో చేసుకున్నాము అనేక జన్మలలో పోగుపడిన పుణ్య ఫలమా చెప్పి ఈ ధ్యానయోగంలోకి ఆ భగవద్గీతలోకి తాపి ధ్యాన యోగంలోకి మనము రాగలిగినాము సో అనేక జన్మ సంసిద్ధులం మనమే ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏమిటి అంటే తతో యాతి పరాంగతి మనం ఆ మోక్షాన్ని మనం స్వంతం చేసుకోవాలి తమ్యక్ దర్శన సన్ యాతి పరాంగతి ప్రకృష్టాంగతి ఆ సమ్యక్ చాలా గొప్ప ఎక్స్ప్రెషన్ అది ఇంతకుముందు వచ్చింది అయినా మరొక్కసారి గుర్తు చేసి ఆ శ్లోకం మళ్ళీ వారం ఇంతకుముందు మనం చేసినట్టుగా శనివారం క్లాస్ లేదు ఆదివారం క్లాస్ ఉంది ఆదివారం క్లాస్లో ఆ ఎక్స్ప్రెషన్ పూర్తి చేసి తరువాత శ్లోకానికి మనం వెళ్తాం ఓం పూర్ణము ధమ్ పూర్ణము దూర్ణశ్య శాంతి శాంతి శాంతి హరి ఓకే